సో ఇప్పుడు ఒక రెండు రోజులైంది మూడు రోజులు అయింది వారం అయింది పది రోజులు అయింది చెప్పేసరికి ఈ పిల్లాడికి చదువు రాదండి ఈ పిల్లవాడు సరిగా కూర్చోవడం లేదు అసలు కూర్చోడితే సరిగా నిలకడే లేకపోతే వీడికి పాట వెంటనే ఇస్తాం అసలు ముందు కూర్చోవాలి కదా కూర్చొని కూర్చోవడం లేదు అటు ఇటు గొంతులేస్తున్నాడు చిన్నపిల్లాడు అయినప్పటికీ ఎట్టాకట్ట మీరు పెద్దవాళ్ళు మీ ఎదుర్కొన్నా కూడా వాడు సరిగా కూర్చోవడం లేదు అని చెప్పారు వాడికి అన్నీ నిన్ను పిలవడం ఎందుకయ్యా ఆవిడేమంది వాణ్ణి ఎలా కూర్చోబెట్టాలో ఆలోచించవలసిన వాడు నువ్వు కదా అలా వాడిని కూర్చోబెట్టి వాడిని తీర్చి వచ్చిన వాడికి పాఠం చెప్పడం అందరూ చెప్తారా రాని వాడికి పాఠం చెప్పేవాడే కదా సరే అని తెలివిన్న అని నా నా ఐదో క్లాస్లో ఆవిడ పాఠం చెప్పింది ఆవిడకప్పుడు ఎన్నేళ్ళు ఆవిడకి అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు నాయనమ్మగారు కదా సరే ఆ మాట నన్ను నన్ను నా జీవితం అంతా ఆలోచింపచేస్తూనే ఉంది ప్రతి చోట నాకు ఇలా రెండు తరగతులు కనబడతారు ఒకరెవరు బాగా మెరిటోరియస్ క్యాండిడేట్ ఒకరెవరు పాఠం రాదు ఎంత చెప్పినా పాఠం రాదు మరి ఇప్పుడు ఎలా దీని సమస్యను పరిష్కరించడం అనే సమస్య నాకు ఎప్పుడూ జీవితంలో సంఘర్షణాత్మకంగా వస్తూనే ఉన్నా జాగ్రత్తగా గమనిస్తే మనం ప్రయత్నం చేసి వాడిలో విశ్వాసాన్ని గనక పూరించగలిగితే వాడు మన మీద గనక ఆధారపడేటట్లుగా గనక మనం చేసుకోగలిగితే వాడి హృదయంలో గనక మనం స్థానాన్ని సంపాదించగలిగినప్పుడు మాత్రమే వాడిని మనం తీర్చిదిద్దగలుగుతాము లేకపోతే తీర్చిదిద్దలే చాలా మంది ఉంటారు బయట ఇదే సమస్య నాకు వేదాంత విద్య ఆధ్యాత్మ విద్య చెప్పేటప్పుడు కూడా సేమ్ ప్రాబ్లం వందల సార్లు వేల చెప్పినా సరే రానటువంటి వాళ్ళు విన్నా రాని వాళ్ళు కనబడతారు ఒక్కసారి వినగానే వచ్చేసే వాళ్ళు కూడా కనబడుతున్నారు మరి ఇప్పుడు ఎవరి మీద దృష్టి పెట్టాలి జాగ్రత్తగా గమనిస్తే హృదయంలో స్థానాన్ని సంపాదించడానికి ఉపయుక్తమయ్యేటటువంటి ఉపచారం బోధ ఎవరైతే చేస్తారో వాడి జీవితకాలం వాడి మీద ప్రభావితం అవుతాడు కాబట్టి అది పారమార్థికం ధర్మ సూక్ష్మం మా మా ఆ దసాంజనేయస్వామి గుడి ఉండేది పిల్లలందరికీ అలవాటు అనమాట తగటకా పరిగెట్టుకు వెళ్ళడం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం సింధూరం పెట్టుకోవడం ఇప్పుడు ఇది రెండో క్లాస్ లో విషయం చకచకా పరిగెట్టుకెళ్ళటం రోజు పొద్దున్నే ఆలయ దర్శనానికి వెళ్ళటం హనుమంతుడిని దర్శించడం తగటకా తీర్థం ఇస్తారు తీర్థం ఇచ్చుకోవడం తకటా స్కూల్లోకి రావడం ఉదయం ఆరు గంటలకి స్కూల్ ఆరున్నరకి ఆరింటికి దేవాలయ దర్శనం పరిగెట్టుకెళ్ళటం చేసుకోవడం టకటాకా ఆరున్నరకల్లా స్కూల్కి వెళ్తాం ఉదయం ఆరున్నరకు స్కూల్ అంటే ఇవాళ ఎంతమంది వస్తారో నాకు డౌటే పిల్లలందరికీ ఉదయం ఆరున్నరకు గనక స్కూల్ పెడితే అసలు ఎంతమంది స్కూల్కి వస్తారు అనేది పెద్ద సందేహం సో ఇలా అలా జీవితం గడిచినప్పుడు మరి అంతా బానే ఉంది పిల్లలందరు బానే ఉన్నారు బాగానే చదువుకున్నారు అప్పుడు అందరికీ ఏమి ఉన్నటువంటి సౌకర్యాలు లేవు ఇవాళ ఉన్నటువంటి ఏ రకమైనటువంటి విశేషాలు లేవు ఏమీ లేవు కానీ విద్య బాగానే వచ్చింది ఎవరి వల్ల వచ్చింది తల్లి తండ్రి గురువు దైవం ఎడలో ఉన్నటువంటి విశ్వాసం వల్ల వచ్చింది వాళ్ళ సహాయం వల్ల వచ్చింది కాబట్టి ప్రత్యక్ష దైవం ఎవరయ్యా తల్లితండ్రి గురువు దైవం వీళ్ళందరూ ప్రత్యక్ష దైవమే అంతే సందేహం లేదు ఒక సందర్భంలో ఆంజనేయ స్వామి గుడి కొట్టేశారు దేవాలయం తీసేశారు ఏది రహదారి విస్తరణలో భాగంగా చాలా బాధపడ్డాం అయ్యో మా చిన్నప్పుడు ఉన్నటువంటి దేవాలయం పోయిందే అంత అటాచ్మెంట్ అనమాట మరి ఇప్పుడు ఈ అటాచ్మెంట్ అవసరమా కాదా ధర్మాతీతంతో చూద్దామం ధర్మాతీత దృష్టి చూస్తే ఎక్కడి నుంచి చూడాలి ఇప్పుడు ఆదిత్య చూడాలి అనంత విశ్వానికి సాక్షిగా చూడాలి ఇక్కడి నుంచి చూస్తే ఇవేమైనా ప్రభావశీలం అవుతాయా ఇవేమైనా ఉపయుక్తం అవుతాయా ఇంకా అయిపోయి ఇప్పుడు మాట్లాడుకున్నవి ఏవి అక్కడ ప్రభావశీలం అనుకో కాబట్టి ఆత్మనిష్ట బ్రహ్మనిష్ట అన్న మాటలు ఎక్కడి నుంచి ప్రారంభమైనవి ఇప్పుడు ఎక్కడి నుంచో సాక్షిగా అనంత విశ్వసాక్షిగా ఉండేటటువంటి నిర్ణయం నుంచి చూడటం నీకు అభ్యాసం అవ్వాలి అలా ఏ రోజునైతే నువ్వు చూడగలుగుతావో అప్పుడు నువ్వు ఈ ధర్మము ధర్మ సూక్ష్మము ధర్మాతీతము అన్న స్థాయికి చేరుకుంటాయి అతీతం అనేటటువంటి వ్యవహార నిర్ణయం నీకు తెలియాలి మట్టమొదట మూడు గుణాలను దాటాలి అంటే గుణాతీత వ్యవహారం నీకు తెలియాలి గుణాలకు అతీతంగా నువ్వు వ్యవహరించాలి ధర్మాతీత పద్ధతిగాను వ్యవహరించాలి అందువల్ల జ్ఞాని వ్యవహారం ప్రశ్నించబడకూడదు అని మన ధర్మంలో ఒక నియమం ఉంది ఎందుకు చేసేడండి అని అడగకూడదు ఎవరు కూడా ఎవరైతే ఆత్మనిష్ఠుడు బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి వాడు ఉంటాడో వాడు సహాయం చేయదలుచుకోవడమే పెద్ద విశేషం వాడికి సంకల్పం కలగడమే పెద్ద విశేషం ఎందుకని వాడు నిర్వికల్పుడు వాడు నిష్క్రియుడు వాడు నిర్వికారుడు